ేష్ఠరాజ్రమణస్మష్భి సాదర శ్రీమహాగ్రా సశివసరంభా శంకరాచార్యమస్మదాపర్యంతా వందే గురు పరపరా నమస్కృత్య నరం చైవ సరస్వతీయ అవినాశి వినాశమవ్యయస్ కచ్చిత్ కతుమర్హతి శ్లోకే భాంతా అయిపోయింది అంతవంత ఇత్యోక్త శరీరిణనాశినో ప్రమేయస్వభావత భగవద్గీత సాంఖ్యయోగంలో మూడు ప్రధానమైన సెక్షన్స్ ఉన్నాయి మొత్తం చాప్టర్ లో డెబ్బై ఎన్నో శ్లోకాలు ఉన్నాయని మీకు తెలిసింది పదకొండో శ్లోకం దగ్గర ఆరంభమైన ఉపదేశం పదకొండు నుంచి ముప్పై వరకు ముప్పై ఒకటో ముప్పై ఒక సాంఖ్యము అని పేరు అయితే దాంట్లో పరబ్రహ్మ యొక్క జ్ఞానం ఉపదేశింపబడుతుంది నిర్గుణ పరబ్రహ్మ ఆత్మరూపంగా ఉపదేశింపబడుతుంది అంటే ఉపనిషత్తుల యొక్క సర్వోపధి ఉపదేశం ఏదైతే గలదో అది ఇరవై శ్లోకాల్లో వస్తుంది ఏదైతే ఇరవై శ్లోకాలు కొంచెం జాగ్రత్తగా గమనించదగ్గ శ్లోకాలు భాష్యం కూడా విస్తారంగా ఉంటుంది ఇక్కడ ఈ మళ్ళీ ముప్పై శ్లోకం దగ్గర కర్మయోగ ఆరంభం అంటే ఇరవై శ్లోకాల్లో చెప్పినటువంటి విగుణ పరబ్రహ్మను సగుణ రూపంగా మనం ఆరాధించి దానిని సాక్షాత్కరించుకోవటం ఇలాగా ప్రాక్టికల్ థీరీ అండ్ ప్రాక్టీస్ లాగా కర్మయోగము ఈజ్ ది ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సాంఖ్య యోగ సో ముప్పై ఒకటో శ్లోకం నుంచో అక్కడ ఆరంభమై సుమారు ఒక ఇరవై శ్లోకాలు సగుణ సగుణ్రహ్మ ఆధారముగా కలిగిన కర్మయోగం ఉంది ఎందుకంటే కర్మయోగం దగ్గరకు వచ్చేప్పటికీ భక్తుడు ఈశ్వరుడు సెపరేట్ అయిపోతాడు భక్తుడు ఈశ్వరుడు సెపరేట్ అవగానే ఇంకా ఈశ్వరుడు నిర్గుణం కాదు శగుణంలో పడిపోతుంది సో అక్కడ కర్మయోగము అంటే కర్మను ఫలాకాంక్ష లేకుండా ఆచరించటం కర్తృత్వం లేకుండా ఆచరించటం ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ అది వేద అంతా అక్కడ వచ్చేస్తుంది అది రెండో సెక్షన్ మూడో సెక్షన్ లో స్థిత లక్షణాలు అంటే ఈ నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని సగుణ కర్మయోగాన్ని తన ఎందు ఆవిష్కరించుకుండే మహాత్ముని యొక్క లక్షణం దట్ ఈస్ ది లైఫ్ వేర్ దోత్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జ్ఞాన అండ్ కర్మయోగ ఫైండ్ దేర్ ఎక్స్ప్రెషన్ అది మూడో సెక్షన్ మొత్తం శాస్త్రం అంతా వచ్చేసింది సంఖ్య సో ఇది విహంగమ వీక్షణము అంటస్ ఐప్యూ సో ఇంకా అక్కడ తోట ఆఖరు గీత ఆఖరు గీత ఫలం కూడా చెప్పేస్తాడు శ్రీకృష్ణుడు ఫలం చెప్పేసేటంటే అయిపోయింది ఇంకా శాస్త్రం పూర్తయినట్టు కనుక అర్థం కానీ అర్జునుడు ప్రశ్న వేస్తాడు అందుకోసం గీత సో చాలా చాలా చక్కటి స్ట్రక్చర్ అరేంజ్మెంట్ దాంట్లో మొట్టమొదటి మనం నిర్గుణ పరబ్రహ్మ ఆత్మతత్వంలో ఉన్నాం కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా మీరు అవలోకనం చేయాల్సి ఉంటుంది మామూలుగా లోకంలో మీరు వింటూ ఉండేటువంటి ఈ సమాచారం ఉంటుందో అలా ఉండదు చాలా విలక్షణంగా ఉంటుంది చూద్దాము చూస్తూనే ఉన్నారు మీరు ఇంకా అదే కంటిన్యూ అవుతుంది కూడా సో శ్లోకం ఒకసారి అందాము అంత వంత ఇమే దేహ నిత్యస్యోక్ అనాశినోప్రమేయత్యుధ్యస్వభావత వుసరందం అంతవంత్రి దేహా నిత్య ముక్త శరీరిణ అనాశిన అప్రమేయస్య తస్మాత్స్వ భారత పదచ్ఛేదం చేస్తే అక్కడ పదాలు ఏమిటో తెలుస్తాయి దాని మీద మనం అర్థం చేసుకోవటం తేనుకోండి ఈ తస్మాత్ యుద్ధస్వ భారత అలాంటివి దాన్ని తర్వాత ఉంటాం సో ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన ప్రక్రియనే కొంచెం ముందు కొనసాగిస్తున్నాడు శ్రీకృష్ణుడు శరీరము శరీరి అనే విభాగం సో ఇప్పుడు చూడండి మనం కారు ఉంటుండే కారు అది ఆటోమొబైల్ అని పేరు దాన్ని తనంతా తాను నడిచేస్తుంది గుర్రవం ఏదో దాన్ని లాగక్కర్లా వండీ అయితే లాగాలి ఎద్దులో గుర్రమం ఏదో లాగాలి కారు అలా లాగనక్కర్లా దానంతది నడిచేస్తూ ఉంటుంది కానీ అలా అనిపిస్తుంది కానీ వాస్తవం అది కాదు కారు దానంతది నడిచేస్తే మాట రెండు రోజులకి పెట్రోల్ బంక్ వెళ్లి పెట్రోల్ ఎందుకు పోస్తాను దాంట్లోనూ కాబట్టి అదేం దానంతది కానీ కారు వెడిపోతుంటే ఏమనిపిస్తుంది ఇట్ ఈస్ రన్నింగ్ అండ్ ఇట్స్ ఓన్ స్టీ అనిపిస్తుంది బట్ ఇట్ ఈస్ నాట్ ది ఫ్యాక్ట్ కారు జడము తనంత తానుగా అది నడవలేదు దాన్ని నడిపించేటువంటి పవర్ ఒకటి ఉండాలి ఆ పవర్ బయట నుంచి వస్తుంది పవర్ ఇట్ కమ్స్ ఫ్రం అవుట్ సైడ్ సో మీరు కారు కారు కారు యొక్క పవర్ ఆ రెండింటిని సెపరేట్ చేయడం ప్రారంభించాలి తర్వాత కార్లు అనేకం కారు నడిపించే పవర్లు అనేకమా నడితే అది ఒక్కటేనా ఒకటే అది అది ఒక్కటే అది పెట్రోల్ అయినా పెట్రోల్ పోయినా డీజిల్ అయినా ఏదైనా కూడా పెట్రోల్ డీజిల్ అంటే అవి లిక్విడ్స్ అని మీరు అనుకోవద్దు ఒకేలా స్థూల దృష్టికి లిక్విడ్ లా కనపడుతుంది స్థూల దృష్టికి లిక్విడ్ కానీ సూక్ష్మంగా చూసినట్లయితే ఇట్ ఈజ్ పవర్ లిక్విడ్ షేప్ లో ఉన్న పవర్ లిక్విడ్ ఫామ్ లోకి ఎక్కడి నుంచి వచ్చింది అది అసలు ఎక్కడ ఆరంభమైంది సూర్యుడి దగ్గర ఆరంభమైంది సూర్యుడి దగ్గర ఆరంభమై ఈ లిక్విడ్ ఫామ్ లోకి వచ్చింది సూర్యుడి నుంచి ఫొటోసిన్ఫోసిస్ అయ్యి అడవులు పెరుగుతాయి ఈ అడవులు భూకంపం వచ్చినప్పుడు కొలాబ్స్ అయ్యి అవి భూగర్భంలో ఆ ఫోటో ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా పెట్రోల్ కింద కండెన్స్ అవుతుంది అది మనం పైప్ వేసి తీసుకు వస్తాం కాబట్టి కార్లు వేరు వేరుగా ఉన్నాయి కానీ కారులన్నింటినీ నడిపేటువంటి సూర్యశక్తి నడుపుతోందండి ఒక్క మాటలో చెప్పాలంటే సో ఆ సూర్యశక్తి అది ఒక్కటే అది దాని రూపాలు వేరైనా అది ఒక్కటే డీజిల్ అయినా అదే పెట్రోల్ అయినా అదే ఇంక హైడ్రోజన్ గ్యాస్ తో నడిచే కారు గ్యాస్ కారులు గ్యాస్ అంటే కూడా అదేనండి గ్యాస్ అంటే మరో ఏమో అనుకున్నారు ఇథెన్ కొంచెం ఆ కార్బన్ హైడ్రోజన్ కొంచెం ఎక్కువ పెట్రోల్ అవుతుంది రెండు కార్బన్లుంటే గ్యాస్ అయింది ఆరు కార్బన్లుంటే పెట్రోల్ అయింది పది కార్బన్లు ఉంటే డీజిల్ అయింది నాహి బాధ దీని కాబట్టి అదే సేమ్ థింగ్ కాబట్టి సో మీరు దేంతో నడిపినా ఆ నడిపేటువంటి శక్తి మాత్రం పైనుంచి వస్తుంది తర్వాత కారు ఉందనుకోండి కార్లు అనేకం ఒకే యజమానికి కూడా అనేక కార్లు ఉంటాయి కానీ ఇన్ని కార్లని నడుపుతూ ఉండేటువంటి శక్తి ఒక్కటే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 కారు సిచ్యువేషన్ లో అక్కడ పరిచ్ఛిన్నమైనది పరిచ్ఛిన్నము అంటే లిమిటెడ్ సో దేశ కాలముల చేతనం లోబడి ఉంటుంది ఆ దేశంలో ఉంటుంది ఇంకో దేశంలో ఉండదు దేశం అంటే స్థానం ఉండదు భారతదేశం మరో దేశంలో ఉండదు స్థానం తర్వాత ఆ కాలంలో ఉంటుంది మరో కాలంలో ఉండదు ఆ రకమైనటువంటి దేశ కాలముల యొక్క సీమలు దేనికి దాన్ని అల్పము పరిచ్ఛిన్నము అని అంటారు లిమిటెడ్ అని అంటారు లిమిటెడ్ నడిపే పవర్ అది లిమిటెడ్ కాదు చూసారా కానీ మీరేమంటారు మా కారులో ఐదు లీటర్లే పడుతుంది అని అంటే ఇప్పుడు ఈ ఐదు లిమిటేషన్ అది కారుదంటారా లేకపోతే పవర్దా కారుదే కానీ మనం ఏం చేసాం కారుకుండేటువంటి లిమిటేషన్ ని పవర్ మందు పవర్ మందు ఆరోపించినారు ఆ పొరపాటు మనం చూస్తూ ఉంటాం కారు విషయంలో పెద్ద సమస్య కాదు ఇప్పుడు మీరు కారు విషయంలో నేర్చుకుని కొత్తగా ఆచరణలో పెట్టాల్సింది ఏమి ఉండదు ఆ దాన్ని అలా నడిపించదు అంతే దృష్టాంతం అదే కారు విషయంలో నేర్చుకునేది ఏమి ఉండదు అది దృష్టాంతంగా తీసుకుని లోకానుభవాన్ని మనం ఇక్కడ శరీరము శరీరీ దీనికి అప్లై చేసుకుంటాం అనమాట కాబట్టి కారు ఉంటాయి కాని పరిచ్ఛేదములు కారులో పెట్రోల్ ని కనుక మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే పెట్రోల్ ని సూర్య శక్తియే పెట్రోల్ అని మీరు అర్థం చేసుకుంటే సూర్యశక్తి ఎందు నానా ఉండదు ప్లూరాలిటీ ఉండదు తర్వాత ఈ కారుకు ఉండేటువంటి లిమిటేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏమీ కూడా సూర్యశక్తి ఎందు ఉండదు చూసారా అంటే కారు గాని ఆ కారు అన్నది ఆ సూర్యశక్తి సమావేశమైనటువంటి ఒక ఒక పదార్థము సో చిత్రం ఏంటంటే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 అది సూర్యశక్తి యొక్క లిమిటేషన్ అనుకోండి ఇంకో చోట ఇరవై హార్స్ పవర్ ఇంజన్ ఉండడానికే వీలు లేకుండా ఉంటుంది అది ఆ కారు యొక్క లిమిటేషన్ కాబట్టి పుట్టినే ఇన్ ఏ వెరీ నైస్ ఫామ్ నేనేం చేస్తానంటే వేదాంతం యొక్క ప్రిన్సిపుల్స్ ని ఒక తేలికగా అర్థం చేసుకునేటువంటి ఒక మోడల్ లో తీసుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటాను సో కారు అన్నది అలా ఉంది కానీ ఆ కారు రెండింటి యొక్క సమావేశం ఉన్నది ఏమిటా రెండు అంటే ఒకటి పరిచ్ఛిన్నమైనది కారు ది బాడీ ఆఫ్ ది దానికి కూడా బాడీ అని అంటారు వెరీ ఇంట్రెస్టింగ్ దాని కూడా బాడీ అంటారు అంటే ఎక్కడో తెలియకుండానే దీన్ని దాన్ని పోల్చారు అనమాట దానికి బాడీ సో ది బాడీ ఆఫ్ ది కార్ అది పరిచ్ఛిన్నము ది పవర్ ఆఫ్ ది కార్ పరిచ్ఛిన్నం కాదు సో ఈ రెండింటికి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేస్తే బాడీ ఆఫ్ ది కార్ లిమిటెడ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ power of the car not limited in time and space body of the car may change power of the car doesn't change body of the car visible kanapadutundi the power of the car kanapadadu andi kanapadadu kadanni ledha nadustu nadustunna podu kuda care nadustunna to kanapadut care kanapadutundi meeku power meeku kanapadutundi nadakante nadaka evana kanapadutunde eti ఈ క్షణంలో కారు ఇక్కడ ఉంది మరు క్షణంలో కారు ముందుకు వెళ్ళింది ఈ చేంజ్ ఆఫ్ పొజిషన్ ను బట్టి మీరు నడకని భావన చేస్తారు నడకేం కనపడదు కారునే చూస్తారు మీరు ఈ క్షణంలో కారు చూస్తారు మరు క్షణంలో కారుని చూస్తారు ఈ క్షణంలో కారున్న స్థానాన్ని చూస్తారు మరు క్షణంలో కారున్న స్థానాన్ని చూస్తారు ఈ క్రమాన్ని మనస్సులో భావన చేసి ఇది నడిచింది అని అంటారు కాబట్టి నడక కనపడదు కారే కనపడదు కనుక నడక రూపంగా కూడా శక్తి కనపడదు శక్తి కంటే కనపడదు అది కంటి కనపడదు కాబట్టి లేదంటామా అదే లేదని ఎందుకంటామా చూడండి ఎంత తేడా ఉందో ఇప్పుడు మీరు కేవలము దేహాన్ని ఆ శక్తిని మీరు కంపేర్ చేయండి దేహము పరిచ్ఛిన్నము ఆ దేహంలో ప్రకటన శక్తి అపరిచ్ఛిన్నము దేహము మారిపోతూ ఉంటుంది ఒక జీవితంలో మారిపోతుంది బాల్యమునందు దేహము యనంలో దేహము వృద్ధాప్యంలో దేహము ఎంత తేడా ఉందో చూడండి సో బాల్యంలో దేహంలో ఏ శక్తి ప్రకటమవుతుందో వృద్ధాప్యంలో కూడా అదే శక్తి ప్రకటన అవుతుంది కానీ దేహంలో మార్పులు వచ్చే శక్తిలో మార్పు రాలేదు మనం శక్తిలో కూడా మార్పు వచ్చింది అనుకుంటాం అది పొరపాటు బాల్యంలో పొరుగెత్తి వాళ్లం వృద్ధాప్యంలో నడవడమే కష్టంగా ఉంది కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే శక్తి తగ్గిపోయింది అనుకుంటాం శక్తి తగ్గిపోలేదండి శక్తి అనంత అది అదేం తగ్గిపోదు ని మన కాళ్లకి అంతకంటే ఎక్కువ శక్తిని తమలో విడ్చుకోలేని స్థితి వచ్చింది కాళ్ల పరిస్థితి మార్పు వచ్చేసింది అని అర్థం దేహం మారుతుంది శక్తి మారదు సో దేహం కంటికి కనపడుతుంది దేహముందు ప్రకటమయ్యే శక్తి కంటికి కనపడదు ఇది ఇప్పటిదాకా నేను చేసింది వివేకం కారు పెట్రోల్ వివేకము అని హెడింగ్ పెట్టుకోవచ్చు అలాగే దేహ దేహి వివేకం దేహము దేహి దేహము కలవాడు అంటే దేహమునందు ప్రకటమయ్యే తత్వము అది దేహ అది ఏమిటో తర్వాత చూద్దాం లేకపోతే దేహ అనే పదం బదులు శరీర అనే పదం మీరు వాడితే శరీరము శరీరీ ఈ పదాలు చాలా ఇంట్రెస్టింగ్ పదాలు దేహము పదం ఎందుకు వాడారు దిహ ఉపచయే అంటే వీడు వీడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ లైఫ్ అని మనస్సులో పెట్టుకుని దేహము పదాన్ని వాడాడు జీవితంలో సగభాగం మొదట యాభై ఏళ్లు మనసులో పెట్టుకుని దేహము ఉన్నారు అంటే దేహం ఉపచయే అలా పెరుగుతూ ఉంటుంది ఉపచయం అంటే పెరగడం చుట్టూ ఉన్నటువంటి క్యాలరీస్ కూడా పోవేసుకుని పెరుగుతూ ఉంటుంది శరీరం అంటే శీల్యమయ్యేది శిథిలమయ్యేది ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ లైఫ్ లో ఫస్ట్ హాఫ్ లో దేహం సెకండ్ హాఫ్ లో శరీరం అనాలి శ్రీకృష్ణుడు కూడా ప్రారంభంలో దేహినోస్మి దేహే అన్నాడు ఇక్కడికి వచ్చే దేహం అని వదిలిపెట్టేసి శరీరం అని పట్టుకున్నాడు కొంచెం ముందుకు దేహ శబ్దాన్ని శరీర శబ్దంతో రిప్లేస్ చేశాడు సో మొత్తానికి బాడీ అని అర్థం శరీరము ఈ రెండింటికి వివేకము దేహ దేహి వివేకము శరీర శరీరి వివేకము ఇప్పుడు పాయింట్ ఏంటంటే మన జీవితంలో ఇక్కడ ఇక్కడ ఫార్ములేషన్ గీత యొక్క ఫార్ములేషన్ గీత మీకేమి మామూలుగా మీరు నిత్య జీవితాన్ని ఏ రకంగా మనం జీవిస్తూ ఉన్నామో ఆ జీవితాన్ని సమర్థించి ఇది బాగుంది అయినా ఇలాగే జీవిస్తూ ఉండు కొన్ని లాభం వచ్చి ఉపాయాలు చెప్తాను అలాగే గీత చెప్పదు గీత గీత అంటే ఇది సత్యనారాయణ వర్తని కథలాగా ఉన్న మాట చెప్పాను ఏమో అనుకోకం లేదు కూడా చెప్పొచ్చు కానీ ఇక్కడ అలా ఉండదు సో సచనార్తం కథ అంటే ఎలా ఉంటుంది అయినా నువ్వు ఇల్లు వాకిలి భార్య బిడ్డలు అంతా వేసుకుని అంతా ఉంచుకుని కులసగా ఉన్నావు కదా ఒక సిస్టమ్ నడిపించుకుంటున్నావు కదా దీంట్లో నీకు ఇంత మరింత అభ్యుదయము అభివృద్ది కలగాలంటే సత్యనారతం చేసుకుంటూ అని చెప్తున్నారు ఇక్కడ అలా ఉండదు కాబట్టి మీరు కొంచెం పాఠం యొక్క లక్షణం కూడా గమనించి ఉండదు ఉంటే లేదేదో హెచ్చరిక చేస్తావి కొత్త కాదు ఇక్కడ పరిస్థితి ఏమిటంటే ఈ జీవితానికి మూలంలో దోషము అజ్ఞానము ఉన్నది ఇక్కడ జీవితాన్ని సపోర్ట్ జీవితం నడుస్తున్న తీరుని సమర్థించరు దాన్ని వాలిడేట్ చేయరు దాంట్లో ఉండే దోషం దాన్ని విశ్లేషణ చేస్తాను సో నీ జీవితంలో ఒక మౌలికమైన దోషము కలదు ఏమిటి దోషము అంటే చూడు సమావేశం ఇక్కడ ఉన్నది సమావేశం అంటే రెండింటి యొక్క ఒక చోటికి చేరుంటా రెండు ఒక చోటికి చేరడం సమావేశం ఈ రెండింటిలో ఒకటి జడము రెండవది చేతనము కారు దగ్గర కూడా ఒకటి జడ పదార్థమైతే ఇంకోటి శక్తి అయినట్టుగా ఇక్కడ ఈ దేహ సందర్భంలో ఒకటి జడము రెండవది చేతనము ఒకటి పరిచ్ఛిన్నము రెండవది అపరిచ్ఛిన్నము అంటే అనంతము ఒకటి కంటికి కనబడేది చేత్తో పట్టుకోవచ్చు రెండవది కంటికి కనబడదు చేత్తో పట్టుకోలేవు నువ్వు దాన్ని మనస్సుతో కూడా భావన చేయడం సంభవం కాదు అని అది యాడ్ చేయదు ఎలా పోతారో చెప్తా చాలా విడ్డూరంగా ఉంది ఈ పరిస్థితి సో ఇక్కడ ఒక ఒక లిమిటెడ్ ఒక పరిచ్ఛిన్నం ఈ లక్షణాలన్నింటినీ కలుపుకున్న ఒక పదంలో పెట్టుకున్నాం ఒక పరిచ్ఛిన్న పరిచ్ఛిన్నమైనది ఒకటి ఉంది అపరిచ్ఛిన్నమైన అనంతమైన తత్వము మరి ఒకటి ఈ పరిచ్ఛిన్నమైన దానికి పేరు ఒకటి పెట్టాం ఏమిటో పేరు శరీరము ఈ శరీరంలో ప్రకటమవుతోంది కాబట్టి ఆ అనంత తత్వానికి ఏదో పేరు పెట్టచ్చు దాన్ని ఓ దృష్టికోణంలో బ్రహ్మనొచ్చు మరో దృష్టికోణంలో ఇంకోట అనొచ్చు మరోట అనొచ్చు మరోట అనొచ్చు ప్రస్తుతానికి దానికి ఏమైనా పేరు పెడదామంటే ఈ శరీరంలో ప్రకటమవుతోంది గనక దీనికి సంబంధించిన పేరే పెడదాం శరీరీ అని శరీరము శరీరీ ఇప్పుడు ఈ రెండింటి యొక్క సమావేశమే వ్యక్తి మనిషి మనిషి అంటే ఏమిటండి శరీరము శరీరీ రెండింటి యొక్క సమావేశం మనిషి ప్రకృతి పురుష సంయోగం శరీరము శరీరీ ఇప్పుడు బానేముంది కదా దీంట్లో సమస్య ఏమిటి సమస్య అంతా అక్కడే ఉంది శరీరము శరీరీ యొక్క సమావేశంలో శరీరము యొక్క ధర్మాలను ధర్మం అంటే ప్రాపర్టీస్ క్వాలిటీస్ క్వాలిఫికేషన్ అండ్ అట్రిబ్యూట్స్ వాటినిపై ఆదు కారు చెడిపోయిందంటే పెట్రోల్ చెడిపోయిందని అర్థం కాదు పెట్రోల్ని మీరు బాగు చేయించక్కర్లేదు కారును బట్టి శరీరము య ధర్మాలని శరీరిపై ఆపాదించరాదు ఇప్పుడు కొత్తగా కారు బయటకొచ్చింది ఏది షోరూమ్ నుంచి బయటకొచ్చింది అది కారు కి జన్మ కారుని స్క్రాప్ డీలర్ కి అమ్మేసినాము అది మన దేశంలో చేయరు అలాంటి దాన్ని ఏదో ఇటుముడి అటు ముడి అలా నడిపిస్తూనే ఉంటారు దాన్ని అమ్మడం అనే లేదు పదిహేను సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంక తీసేయండి రా బాబు ఆ కార్లు అంటే పెద్ద యుద్దం చేసేసి మొత్తానికి సుప్రీంకోర్టులో ఇష్యూ అది సుప్రీంకోర్టులోకి కార్ కు పదిహేను ఏళ్ల కారు తీసేయాలా తీసేయకూడదా అని సుప్రీంకోర్టు డిసైడ్ చేయాల్సిన విషయం ఉండదు ఇస్ ఇస్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటివ్ మేటర్ సుప్రీంకోర్టు ఏది డిసైడ్ చేయాలి ఏదో కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అలాంటి వాటిని డిసైడ్ చేయాలి కానీ పదిహేను సంవత్సరాల లారీలు కార్లు రోడ్డు మీద ఉండాలా అక్కర్లేదా దీనికోసం సుప్రీంకోర్టు ఏంటంటే ఎంత దౌర్భాగ్య స్థితి అంటే దాంతో ఏమైపోయింది కోర్టు యొక్క అటెన్షన్ అంతా ఈ పనే కారులో సిలిండర్ పెట్టాలా పెట్రోల్ పోయాలి ఇదే పని కోర్టుకి కోర్టుకి మరో పనే లేదు దాంతో అసలు వ్యాపారాలనే అయిపోతాయి పనులండి సో కారు దానికి స్క్రాప్ డీలర్ అమ్మేస్తే అది కారు యొక్క నాశము కారు యొక్క మారణము అనండి ఇప్పుడు కారు పుట్టినప్పుడు పెట్రోల్ పుట్టిందండి కారు మరణిస్తే పెట్రోల్ మరణిస్తుందండి శక్తి ఎక్కడికి పోతుంది అదేవిధంగా కానీ మనం ఏం చేస్తున్నాం కాలు దగ్గర మీరు ఇంత చక్కగా దాన్ని బాగా అవగాహన చేసుకున్నారు దేహానికి అప్లై చేసి చూడండి నేను పుట్టాను నేను మరణించబోతున్నాను ఇప్పుడు ఈ నేను అనేది ఈ నేను అనే పదాన్ని ఈ రెండింటి సమావేశం ఉంది ఇక్కడ ఈ రెండింటిలో ఎటువైపు ఈ నేను మొగ్గు చూపాలి రెండున్నాయి రెండు గాని నేను లేదు దాంట్లో డౌట్ ఏం ఇక్కడ మీకు ఫార్ములా ఏమిటంటే ఈ నేను అనేది ఈ జడమైన దేహం వైపు మొగ్గు చూపితే అంటే దేహాభిమానము కలిగి నేను పుట్టాను పెరిగాను అని ఇలా దేహధర్మాలని మౌలికమైన తేడాన్ని గుర్తించలేకపోవడం దుఃఖం వచ్చింది ఈ ఈ దుఃఖం ఇందుకు వస్తే బ్రహ్మానుభూతిలో ఓ మాట ఉండదు చిన్న కస కింద ఉంది ఓ మహాత్ముడు రైలు ఎక్కాడు రైలు ఆ రైల్లో ఆయనకి కూర్చుంటకు చోట ఇవ్వలేదు వాళ్ళు ఏదో ఏమన్నా ఆ రైల్లో రాత్రిపూట మాకు మా మాది మేము మహాత్ముడికి ఇస్తే మేమే కిందలు పడతామని సమస్య వాడికి ఉంటుంది యూ హావ్ టు అండర్స్టాండ్ ఆయనకి చోట ఇవ్వలేదు చోటు ఇవ్వకపోతే ఆయన చోటు ఇవ్వండి అని అడిగారు అడిగితే వాళ్ళు ఏమోనో ఆ విలవాయా విలవా ఈ సాధువులకి పనేది లేదు టికెట్ ఉన్నావు నువ్వు అంటో ఏదో ఆయన అవమానం చేశారు సరే ఆయన హరిద్వార్ వెళ్లి రైలు ఢిల్లీలో బయలుదేరి హరిద్వార్ వెళ్తుంది రాత్రి పదింటికి బయలుదేరి పొద్దున్న ఆరింటికి వెళ్తుంది హరిద్వార్ చాలా టఫ్ స్థాయి పప్పు ఆయన అలాగే ఓ మూల ఉదిగి కూర్చుని హరిద్వార్ రానే వచ్చింది హరిద్వార్ వస్తే ఇంక సమస్య ఓ మహాత్ముని కలవడానికి వెళ్ళారు కొంచెం మనస్సులో శరీరం అలసట ఉంది మనస్సుకు కూడా కొంత ఖేదం ఉంది ఆయనలో ఎందుకంటే వీళ్ళు అవమానం చేశారనేటువంటి ఖేదం ఉంది ఆ మహాత్ముడు ఏమిటో అలా క్షిన్నుడవై ఉన్నావేమే అని అడిగాడు ఇలా రైలు అవమానం చేశారండి అంచేత కిన్ను అయినాను అంటే ఓ అలాగా అని అంటారు ఆ మహాత్ముడు అప్పుడు ఈయన ప్రశ్నిస్తారంటే ఇటువంటి అవమానం జరిగిన సందర్భంలో మనం ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి అని ఒక ప్రశ్న వేస్తాం అయితే అప్పుడు చెప్తాం చూడు అవమానం కలిగిన సందర్భంలో నీవు దుఃఖపడ్డావా లేదా దుఃఖపడ్డాను అంటే ఈ దుఃఖానికి మూలంలో దేహాభిమానం ఉన్నట్లా లేక ఆత్మ నిష్టం ఉన్నట్లా కాబట్టి ఈ దుఃఖానికి కారణం అవమానించిన వాడా నువ్వా దానికి ఒక దృష్టాంతం ఇచ్చారు దృష్టాంతం ఏంటంటే నువ్వెళ్ళి ఆ మున్సిపాలిటీ కుండీ ఉంటుంది చూడ మహాత్ములు ఇలాంటి దృష్టాంతాలే ఇస్తారు సో ఆ మున్సిపాలిటీ కుండీ ఉంటుంది చూడండి దాంట్లో కూర్చున్నావు అనుకో అప్పుడు ఏమవుతుంది అందరూ ఆ ఇంట్లో ఉన్నటువంటి చెత్తంతా తీసుకొచ్చి నేను ఎత్తిమీపోస్తాను అంతే కదా అది వాళ్ళ తప్ప నీ తప్ప నీ తప్పే అలాగే నిన్ను దేహంలో ఎవడు కూర్చోమన్నాడు దేహమే నేనని అనుకోవడం పేరు అనమాటది దేహమే నేనని నువ్వు అనుకున్నావు కాబట్టి దేహాన్ని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 అది మౌలికమైన అజ్ఞానం కాబట్టి ఈ అజ్ఞానం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి ఇప్పుడు శ్లోకం చూడండి నిత్యస్య శరీరిణ శరీరి శరీరము అది తేడా శరీర శబ్దానికి దేహాన్ని వాడారనుకోండి ఇక్కడ సో శరీరి అంటే శరీరంలో ప్రకటమవుతూ ఉండే ఆ తత్వం ఏదైతే ఉందో దానికి నాలుగు విశేషణాలు మూడు విశేషణాలు వేశారు ఏమిటి శరీరిణ షష్ఠి ఏం విశేషణాలు మూడు వేశారో చెప్పండి నిత్యస్య అనాశిన అప్రమేయస్య మూడు విశేషణాలు వేశారు శరీరీ అంటే శరీరంలో ప్రకటమయ్యే తత్వం దానికి మనం పేరు పెడదాం ఆత్మా తేలిగ్గా ఉంటుంది శరీరంలో ప్రకటమయ్యేటువంటి ఆ తత్వానికి ఆ శక్తికి ఆ శక్తి రెండు రకాలుగా ఉంది క్రియాశక్తి జ్ఞానశక్తి విజ్ఞాన ఈ రెండు రకాల శక్తి సో ఈ రెండు రకాల శక్తికి ఏమైనా పేరు పెడదాం మనం ఆత్మాన్ని పేరు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 కారు కారే కారులో ప్రకటమయ్యే శక్తి శక్తియే రెండింటికి కన్ఫ్యూషన్ లేదు అంటే కారు యొక్క ధర్మాలని మీరు ఆ శక్తి మీద ఆరోపించరు అప్పుడు కారుని ఉపాధి అనరు ఉపాధి కానీ మీరు బయమిస్తే కారు యొక్క ధర్మాలని ఆ శక్తి మీద ఆరోపిస్తే దాన్ని ఉపాధి అన్నారు ఉపాధి అనే పదానికి దోషం అనర్థం దోషం వచ్చేసింది చూడండి కారు ధర్మాలని కారు గట్టబెట్టారు కానీ కారు కారు ధర్మాలని శక్తిగా ఆపాదిస్తే ఇప్పుడు తాటి చెట్టు కింద నిలబడే మంచినీళ్ళు తాగితే వాడు కళ్ళు త్రాగేడు అని అంటారు ఏ ఈ వాడు త్రాగింది లేదు కదా ఈ కళ్ళు మాట ఎక్కడి నుంచి వచ్చింది ఆ తాటి చెట్టు నుంచి వచ్చింది అన్నమాట వీడికి తాటి చెట్టుకి సంబంధం లేదు కదా అంటే వీడు పక్కన నిలబడ్డానికి వీడు చేసినప్పుడు సో ఆ విధంగా కారులో గనుక కారు ధర్మాలనే దాన్ని ఎత్తి మీద వేశాం దీన్ని ఆరోపించడము అంటారు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 చూడండి ఆత్మకి శరీరిన ఆత్మకి మూడు చెప్పారు నిత్యస్యా అనాశిన అప్రమేయస్య దేహానికి మూడు ధర్మాలు చెప్పారు ఏమిటో గుర్తుపట్టగలరా ఒకటి అంతవంత రెండు ఇమే అది రెండవ ధర్మం మూడు దేహాహ బహువచనం బహువచనం ధర్మం బహువచనం ధర్మం శరీరిన ఏకవచనం దేహాహ బహువచనం అంటే అర్థం కార్స్ ది పవర్ ఆఫ్ ది కార్స్ అని అంటారు అంటే కార్స్ బహువచనం పవర్ ఏకవచనం అంటే అర్థం ఏంటి కార్స్ లో మటుకే భేదము ఉంటుంది ఆ పవర్ లో భేదము ఉండదు ఇది ఒక ధర్మం రెండవది అంతవంత అంతమొగుట నాశనమొగుట అది ఆ శక్తిలో ఆత్మ ఎందు ఉండదు అనాశిన అది అనాశ అయితే ఇది మూడవది ఆత్మ అప్రమేయము ఏమిటో చెప్తాం మీకు అరేస దేహములు ఇమే కంటికి కనబడతాయి దృశ్యము ఆ శ్లోకం ఎంత ఆ స్ట్రక్చర్ లో నుండి ఎలా శంకరులు చాలా అద్భుతంగా ప్రజ్ఞ చూపిస్తారు కాబట్టి దేహాలకు ఉపాధులకు మూడు ధర్మాలు దేహము ఉపాధి దానికి మూడు ధర్మాలు బహువచనంలో ఓ ధర్మం ఉన్నది ఇమే రెండవ నానాత్వము ఇమే దృశ్య వినాశత్వం అని మూడు ధర్మాలుంటాయి దానియందు సమావేశమవుతున్నటువంటి ఆత్మతత్వమును ఇందు మూడు నిత్యము అవినాశి అపదాన శుద్ధము అప్రమేయము ఇంత తేడా ఉంది అంటే ఫైనైట్ ఇన్ఫైనైట్ ఒకచోట సమావేశమైనప్పుడు వీ కన్ఫ్యూజ్ బిట్వీన్ ది ఫైనైట్ కి ఇన్ఫినిట్ కి మధ్యలో కన్ఫ్యూషన్ అంటే ఈ పరిచ్ఛిన్నమైన దేహము యొక్క ధర్మములను ఆత్మ ఎందు ఆరోపిస్తున్నావు అంచేతనే దేహము యొక్క ఇప్పుడు చెప్పినట్టుంటే దేహము దేహోన జానాతి అంటారు రమణ పర్వత తర్వాత ఏమన్నారు అనవసరం చాలా పెద్ద మాటది దేహోన జానాతి దేహమునకు ఏ కంప్లైంట్స్ ఉండవు దేహమే నేను అనుకున్న వీడికి ఉంటాయి అసలు వీడిని దేహం ఎవడనుకోమన్నాడు ముందు ఏమండే నెంబర్ వన్ నెంబర్ టూ దేహమునకు కాంప్లెక్సెస్ ఏముండవు ఇప్పుడు లావుగా ఉన్నారనుకోండి ఐఎమ్ ఫ్యాట్ ఐఎమ్ క్లీ అని దేహం అందవు బాడీ డజన్స్ ఆ దేహమే నేననుకున్న వీడు హీ ఫీల్స్ బ్యాడ్ అబౌట్ హీ ఫీల్స్ అన్హ్యాపీ అబౌ కాబట్టి దేహమునకు సంసారం లేదు దేహమునకు దుఃఖం లేదు దేహము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 అప్పుడు రోడ్డు మీదకి వెళ్తాడు ఈ ఐడియాని సాకారం చేసుకుంటున్న వెళ్లి దాని దాంట్లో తల బొప్పు కట్టుకుని వెనక్కి వచ్చి మనస్సు అశాంతిగా ఉంది ఏం చేయాలి అని ప్రశ్నిస్తాడు ఆ మనస్సు అశాంతి ఎందుకైంది నువ్వు రోడ్డు మీద మీద అయింది రోడ్డు మీద వెళ్లకుండా ఇంకో కూర్చుంటే అశాంతి లేదు కదా ఇక్కడ రోడ్డు అంటే సంసారం ఇల్లు అంటే ఆత్మ ఓకే అలాగా ఊరిక కాబట్టి ఈ ఈ వివేకాన్ని మనం కోల్పోయి సో పరిచ్ఛిన్నమైన జడవస్తువు యొక్క ధర్మములను దాంట్లో ప్రకటన అవుతూ ఉండేటువంటి అనంతమైన ఆత్మతత్వమునందు ఆరోపించి కూర్చున్నాము ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా అని చెప్పండి వెరీ ఫైన్ క్వశ్చన్ నేను అని మీరు అంటున్నారు ఈ నేను అన్న దాంట్లో జడమైన దేహం ఉందా లేదా చెప్తే నేను ముందుకు వెళ్తాను మీరు ఊరికి ముందే లేదని చెప్పారనుకోండి నా స్కీమ్ అంతా కూడా పోలాల్సి వస్తుంది అవును మళ్ళీ కొత్త స్కీమ్ ఏదో పెట్టాల్సి ఉంటుంది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 నేనులో ఉన్న చైతన్యం చైతన్యం ఏమండ ఎంత తేడా ఉందో చూడండి ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కన్ఫ్యూజ్ అవడం న్యాయమా కదా న్యాయం కాదు ఇంత క్లియర్ గా డిస్టింగ్క్షన్ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవడానికి వీల్లేదు అవునండి యూ యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ దిట్ టు బట్ ఈస్ దే కన్ఫ్యూషన్ ఆర్ నాట్ ఈ కన్ఫ్యూషన్ దేహమే నేనని వీడు అనుకుంటున్నాను దేహమే నేను అనుకుని కన్ఫ్యూజ్ అవుతాడు కన్ఫ్యూజ్ అయ్యి నేను ఫలానా అప్పుడు పుట్టేను అంటే ఫలానా అప్పుడు పుట్టాను అంటే తప్పు లేదు తప్పు లేదంటే తప్పు ఉంది బట్ ఓ రకంగా తప్పులేదు తప్పు మీరు పుట్టలేదు కదా దేహం కదా పుట్టింది పోనీ పర్వాలేదు లెటర్స్ అకామిడేట్ కానీ పుట్టే పుట్టేను అనుకుంటే తప్పు లేదు పోనేదో అనుకుంటే అనుకున్నాడు కానీ మీరు పుట్టుకాని ఎప్పుడైతే అన్నారో మీరు దేహాభిమానాన్ని బలం చేసుకుంటున్నారు దాని వల్ల మీరు ఎవరికే అపకారం చేయట్లేదు మీకు మీరే అపకారం చేసుకుంటారు అస్తమానం ఆ పుట్టినరోజు అలా గుర్తుపెట్టుకుంటూ ఉండటం నేను ఫలానాప్పుడు పుట్టాను ఫలానప్పుడు పుట్టాను ఫలానప్పుడు తర్వాత ఈ మధ్యకాలంలో ఈ పుట్టినరోజు పిచ్చిని పూర్వం ఉండేది కాదు పాపం వాళ్ళు ఎరగరు అలా అమాయకంగా ఉండేది ఈ మోడర్నిటీ ఏం చేసిందంటే ఈ పుట్టినరోజు అనే పిచ్చిని బాగా ఇదొక ఇదొక మ్యాడ్నెస్ బాగా వ్యాప్తి చెందించి నా పర్సనల్లీ నేను మా ఇంట్లో ఎవళ్ళు పుట్టినరోజు అనే మాట అనుకుంటగా వినలేదు ఎవరికి అంత అంత స్థిమితం కూడా ఉండేదో మరి ఏమిటో వాళ్ళు అలా జీవించారు పెద్దవాళ్ళు కాని పిన్నలు కాని ఫలానా పుట్టారు ఇది పుట్టినరోజుని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు ఇప్పటికీ అసలు మా అమ్మగారిలో మా మా అమ్మగారిని నిలదీద్దామా నాకు అనిపిస్తుంది ఏమే అమ్మ ఎప్పుడు నాకు ఒక్కరోజు కూడా పుట్టినరోజు ఎందుకు చేయలేదు అని నిలదీద్దామనిపిస్తుంది నేను నిలదీశాను అనుకోండి ఆవిడ బాబా ఏం చెప్తుంది సమాధానం ఏమోనా అయినా నాకు ఆ చాలా హడావిల్లో ఉండిపోయాను నాకు జీవితం అంతా హడావిలోనే గడిచిపోయింది నేను ఆ గుర్తు రాలేదురా నాకు ఏమనుకో అని చెప్పి ఇంకేం చెప్తున్నా ఈ మోడర్న్ నిజంలో వచ్చిన ఏమిటంటే ఆ రకమైన అమాయకత్వం ఉన్న అమాయకత్వాన్ని సమాధి చేసేసింది మోడర్ ఇట్ ఈస్ గాన్ ఫరెవర్ ఫర్ ఎవర్ గా ఇప్పుడు ఇంకా పిల్లకి రావు కానీ బర్త్డే హ్యాపీ బర్త్ డే అంటూ వదే దీనికోసం కొన్ని టీవీ ఛానల్స్ పని కట్టుకుని దాన్నే ప్రచారం చేస్తాం నువ్వు పుట్టినరోజు వాడి పుట్టినరోజు వాడి పుట్టినరోజుకి నువ్వు హ్యాపీ బర్త్డే ఇదే ఇదో పెద్ద వ్యామోహం మనం పెద్దవాళ్ళు వివేకవంతులు కూడా ఈ వ్యామోహంలోనే పడుకుంటుకుంటూ ఉంటాం తప్పే ఉందండి పుట్టినరోజు తప్పేమీ లేదు ఇంట్లో నాకు వచ్చిన నష్టం ఏం లేదు నా పుట్టినరోజు మీరు ఏదైనా చేసుకుంటే నాకు లాభమే కూడా ఓ రకంగా నష్టం లేదు పండవ పరకు నాకు వస్తుంది లాభమే కానీ నష్టం లేదు కానీ మనం పొరపాటు చేస్తున్నాం ఎందుకంటే అజ్ఞానం దృఢపడిది ఆ దృఢపడుతుంది అజ్ఞానం సడలాలంటే నేను పుట్టలేదు అని అనుకోవాలి అని అనుకోవడం కాదు అని తెలుసుకోవాలి అని ఫీల్ అవ్వాలి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 మీరు ఊహించి చూడండి ఇంటికి వెళ్ళి నేను పుట్టలేదు నేను మరణించబోవటలేదు అని మీరు ప్రేమగా దాన్ని వాక్యాన్ని భావన చేసి చూడండి అలా చెప్పాడని దానికి జోడించండి శ్రీకృష్ణుడు చెప్పిన మాట నువ్వు పుట్టలేదయా నువ్వు మరణించబోవటలేదు భావన చేసి చూడండి ఎంత ఫ్రీడమ్ మీరు ఫీల్ అవుతారో యూ జస్ట్ యు కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యు హీల్ ఇట్ యువ సార్ కనుక నేను పుట్టలేదు నేను మరణించబోగుట్టలేదు నా వచ్చిన బాధ ఏంటంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు శాస్త్రం చెప్తుంది శంకరుడు చెప్తున్నారు బట్ స్టిల్ మనకు కూడా డౌట్ లేదు మనకు కూడా శ్రద్ద ఉంది మనకు కూడా ప్రేమ ఉన్నది ఆ జ్ఞానం ఉంది బట్ స్టిల్ ఆ జ్ఞానము ఎస్ నాది ఎస్ ఐ నో ఇట్ అని చెప్పగలిగేటువంటి ఆ ధైర్యం మనకి ఇంకా రాలేదు ఎందు రాలేదంటే దేహాభిమానం ఇంకా మన వెనకాడుతోంది ఎలాగ ఇది పోవటం అంటే యు మేక్ ఇట్ యు ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్ నేను పుట్టలేదు నేను సావబోవటలేదు యూ బిహేవ్ లైక్ దాట్ యూ బిహేవ్ యాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్ యూ ఆర్ నాట్ బోర్న్ అండ్ యూఆర్ నాట్ గోయింగ్ పుట్ యు బిహేవ్ లైక్ దాట్ దెన్ యూ విల్ స్టార్ట్ రియలైజింగ్ ద ట్రూత్ యు ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ కానీ మనం ఏం చేస్తాం వీ జస్ట్ డూ ది అపోజిట్ నేను ఫలానాప్పుడు పుట్టాను అదిగో పుట్టినరోజు వస్తోంది పుట్టినరోజు నాడు ఇది చేయాలి అది మీరు పుట్టిన నేను ఫలానప్పుడు పుట్టాను అని మీరంటే వెంటనే వేదంలోని కర్మకాండ మీకు ఒక కర్మని చేయమని ఆదేశిస్తుంది వేదంలో వేదం మీకు ఫలానప్పుడు నువ్వు పుట్టావని చెప్పదు నీకు పుట్టుక వేదం చెప్పదు పైగా నీకు పుట్టుక లేదని చెప్తుంది వేదం కానీ నేను పుట్టాను అని మీరు నిర్ధారణ చేసుకుంటే ఒకే పుట్టావా అయితే చేద్దాం అనుకుంటున్నావు ఏం చేస్తాను ఓ వెయ్యో పదివేలో ఖర్చు పెట్టి పార్టీ చేద్దాం అనుకుంటున్నాను వద్దయా అలా నవసరం తప్పది పుట్టిన ఎలాగో పుట్టేనని ఎలాగో అంటున్నావు గనక ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక పట్టుదలలో ఎలాగో ఉన్నావు గనుక ఆ రోజుని ఆయుష్య హోమం చేసుకో అగ్ని వ్రేయించి రెండు చెంచాలు నెయ్యి ఓ మంత్రం చెప్పి అగ్నిలో వేసి స్వాహాని నమమహాను కనీసం పుట్టినరోజు నాడైనా ఆ పని చేయి పుట్టేనని అంటున్నావు గనక అని ఒక తాయిలం కూడాను దానికి ఆ హోమానికి హోమం చెయ్యి అంటే వీడు చేయడమే ఆయుష్య హోమం చెయ్యి అంటే పుట్టాడు అనగానే మరణ భయం ఉంటుంది దాని వెనక్కాలే ఉంటుంది అది ఒకప్పుడు ఎక్స్క్లూసిట్ ఉండొచ్చు ఇంకొకటి ఇంక్లూసిట్ ఉండొచ్చు అంటే ప్రకటమవుతూ ఉంటుంది లేకపోతే అప్రకటంగా ఉంటుంది సో కాబట్టి ఆ మరణ భయం అనేది ఒకటి ఉంది కదా కాబట్టి వాడికో తాయిలం తాయిలం అంటే అది చాకులెట్ లాంటిది నువ్వు హోమం చేస్తే నీకు ఆయుర్దాయం పెరుగుతుంది ఆయుర్దాయం పెరుగుతుందో తగ్గుతుందో నేను మీకు నిన్న చెప్పానుగా టైం క్లాక్ ఉదాహరణ గౌడ పెరుగుతుందో తగ్గుతుందో అది ఎలాంటి వీడు హోమం చేస్తాడు దానికి హోమం చేయంటే చేయడు ఆయుష్య హోమం చేయంటే చేస్తాడు శ్రీ హోమం చేయమంటే చేస్తాడు సంపదనిచ్చే హోమం చేయమంటే చేస్తాడు హోమం చేయాలంటే అదేంటే కాబట్టి ఆయుష్య హోమం చేయ సపోజ్ మీరు వివేకవంతులై ఏమంటే ఆయుష్య హోమం చేయమంటారేమిటి నన్ను నాకు పుట్టుక లేదు కదా అని మీరు అన్నారనుకోండి అప్పుడు వేదమే ఉంటుందంటే చిరంజీవ శుభం భూయా నీకు పుట్టుకలేదు అయితే మీరు నేను ఇప్పుడు ఆయుష్ హోమం చేయాలి అక్కర్లేదు అది చేసుకో నీకు పుట్టుకైతే లేదు నీకు చావు కూడా లేదు ఆయుష్ హోమం చెయ్యొద్దని చెప్పరండి నువ్వు పుట్టలేదు నువ్వు చావు పోవటలేదని చెప్తారు ఆయుష్ హోమం చెయ్యొద్దని చెప్పరు మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదండి చెప్తారు మీరు ట్యాక్స్ కట్టద్దని ట్యాక్స్ ఏ కండిషన్స్ లో కట్టాలో గజెట్ లో వేస్తారు గాని ఏ ఏ కండిషన్స్ లో కట్టక్కర్లేదు అనేది అది ఒక తాత్పర్యంగా వేయరు మీకు నలభై యాభై లక్షల రూపాయలు ఆదాయం దాటితే మీరు ట్యాక్స్ కట్టాలి పది పర్సెంట్ కట్టాలి ఇరవై పర్సెంట్ కట్టాలని వేస్తారు తొంభై వేల ఆయుద్ధాయం గలవారు కట్టనక్కర్లేదు ఎనభై వేలు వేరు అలాగే కర్మకాండ మిమ్మల్ని కర్మల్ని చేయమని చెప్పడం కోసం వచ్చింది కానీ చెయ్యదని చెప్పడం కోసం దారేదు కాబట్టి కర్మకాండ మీరు పుట్టారని చెప్పట్లేదు ఒకళ్ళు అడిగారు నన్ను అందుకోసం నేను చెప్పాను మరి ఎందుకు ఆయుష హోమం ఎందుకు ఉందని ఒక ప్రశ్న వేశారు అందుకోసం చెప్పాను కనుక వివేకమును సంపాదించుకో అంత ఈ వివేకాల్ని ఈ శ్లోకంలో బాగా చెప్పాడు ఇమే అన్నారు సో ఇప్పుడు భేదాన్ని చూద్దాం ఇమే అంటే ఇవి ఇదం శబ్దం ప్రయోగం చేశారు వేదాంతంలో ఇదం శబ్దానికి చాలా ప్రధానమైన అర్థం ఉన్నది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 మీరు ఇది అవుతారా లేకపోతే ఇదిని చూచి అవుతారా ఇదిని చూచివారు అవుతారు ఆ ఇది మీరే అవ్వరు అని తర్వాత ఇంకోటి సూక్ష్మంగా గమనించాల్సింది ఇది మీరే అయిపోయారనుకోండి మీరు ఆ ఇదిని చూచేవారుగా మిగిలి ఉండరు మీరు ఇది అయిపోతే ఇదిని చూసి వారుగా మిగిలి ఉండరు ఇది అయిపోతారు ఎందుకంటే దేన్నైనా చూడాలంటే దానికంటే విలక్షణంగా నిలబడి ఉండాలి పెర్సీవరనేవాడు పర్సీవ్డ్ కంటే సెపరేట్ గా ఉండాలి అప్పుడే పర్సెప్షన్ పాసిబుల్ అవుతుంది అంటే కన్ను తనను తాను చూడలేదు కన్ను కన్నును చూడలేదు కన్ను కన్ను కానిదాని చూస్తుంది సపోజ్ ఏదైనా ఏదైనా ఒక దాన్ని కన్ను చూసింది ఇప్పుడు ఆ చూడబడింది కన్ను అవుతుందా అవదు ఎందుకంటే ఆ చూడబడింది కన్నే అయితే కన్ను చూడలేదు ఇంకా కాబట్టి నేను చూస్తున్నాను అంటే నేను ఇది అన్నాను అంటే చాలు ఇంకా ఇంకా వేరే ఇంకా ఫర్దర్ ఆర్గ్యుమెంట్ అక్కర్లేదు జస్ట్ ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ దిస్ ఇస్ ఎనఫ్ టు ఇట్ ఈ ఎనఫ్ టు ఎస్టాబ్లిష్ దట్ ఇట్ ఈస్ నాట్ ఐ ఎందుకంటే దిస్ నేను అవను దిస్ దిస్సే అవుతుంది దిస్ ని చూచివాడిని అవుతాను గానీ ఇదే కన్ఫ్యూజన్ నేను చెప్పాను దిస్కి దిస్ని చూచివాడికి మధ్యలో కన్ఫ్యూషన్ కాబట్టి దేహము దిస్ అవుతుందా నేనవుతుందా దిస్ ఇమే దేహ దేహము దృశ్యము దృశ్యము కనుకనే జడము అనిత్యము వినాశి అనాత్మ ఆత్మ కాదు ఇంకా ఇంకా ఇంకా చాలా చెప్పొచ్చు చాలా అదొక్క రీజన్ చాలు ఇదం అని చెప్పి పదమూడవ పదమూడవ ధ్యాయం అసలు ఇప్పుడు అనుకోకూడదు న్యాయంగా ఇదం శరీర మొదలుపెట్టాడు ఇదం శరీరం దిస్ బాడీ కీప్ ఇట్ దట్ వే దిస్ బాడీ డోంట్ మేక్ ఇట్ ఐ దాన్ని ఐ చేసి కూర్చోబెడితే అది మరి కన్ఫ్యూషన్ అయిపోయింది డోంట్ మేక్ ఇట్ ఐ దిస్ ఇది వినడానికి చాలా సింపుల్ గా ఉందండి చాలా సింపుల్ మాట దీని ఎంత సింపుల్ అంటే ఇది ఈ మామూలుగా వీధిలోకి ఇక్కడ పట్టుకున్న తత్వం పాడడానికి వస్తారు వాళ్ళు కూడా పాడతారు దీన్ని అంత సింపుల్ అది అప్పుడు సుద్ధా మాయకులు కూడా దాన్ని తెలుసుకోగలుగుతారు సో ఈ దేహము కట్టే వంటిదిరా గిట్టేదిరా నీ ఆత్మతత్వాన్ని తెలుసుకోరా టింగ్ టింగ్ టింగ్ టింగ్ టింగ్ వీధిలో పాడతారు వెరీ సింపుల్ ఫ్యాక్ట్ కానీ the implications what it means to me is to be what it means to me is to be kabatte asalu dehamunu meer saakshya rupanga darshinchedo ante the whole samsara appadakapudu end ayipothundante endukante samsara manta dehamuna chuttu ఎంత ఎంత లోతు అయినా సత్యం అంటే ఇది జనులు అబో ఇది మా వల్ల కాదండ్రో తర్వాత చూద్దామండి అనేసి పక్కకు వెళ్ళిపోతాను ఇంకైతే లోకంలో చాలా మంది భగవద్గీత చదవాలి భగవద్గీత చదివిన పన్నెండో అధ్యాయం చదువుతారు కొంత సగుణ భక్తి ఉంటుంది పన్నెండో అధ్యాయంలో కూడా సగుణ భక్తి శ్లోకాలే చదువుతారు ఏవో కొన్ని ఉన్నాయి సగుణ భక్తిని చెప్పి అక్కడ మళ్ళీ ధ్రువం అచలం అని అక్కడ ఆత్మస్వరూపం అవి చదవరు రెండు శ్లోకాలు ఉన్నాయా రెండూ చదవరు అద్వేష్ట సర్వభూతనాం అవి చదవరం గురికే ఏవో కొన్ని మయ్యే వమన ఆధత్స్వ